కుటుంబం మీరు దిగిరండి రాని వాళ్ళు నడిపించి వాకింద్ర పాట మాట్లాడి సైతం దియ్యాలని కాల్సి కాల్చేసి గద్దించి నా దేవాన్ని నీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి మీ జ్ఞానంతో నిపి మా చోటు అగ్నికరించండి అలా నా దేవా మీరే కారం వినేసాం రూపామయమగను చూతిని ప్రేమకను గను చూచితి ీ పాద సీ విశ్రాంతిని చెడువా శ్రమల్లతీ చుమయా విశ్రాంతిని చెడుదేవా శ్రమల్లతీ చుమయా సివాయినాశ్రయము హాయి గుండ్రయము హాయి గనచుండను నీపాదసీ కృపామయ్యా నీ ప్రే మను గును చూ దేవా చితిని నీ ప్రే మను గును చూ దేవానివ చి ప్రభువా సంకాట సమయములో దించు మివి ప్రభువా సంకాట సమయములో దయచూ పినను కరుణించి ప్రేమతో ఆదరించు మయా దయచూ ప్రేమతో ఆదరించు మయా నిదసీ కృపామయా యేషయ్యా నిేమ కను గను చూవేవితి నిేమ కను గునుచు చితిని నన్ను చేడువకునాద నిందలెన్నొ పొందినను నన్ను చేడువకునాద నిందలెన్ నొ పొందినను నీకై సహిదనంత ీబలమునా నీకైసేదనంత నీబలమునా నీ పాదసన్నికి కృపామయా యీ ప్రేమ కను గును చూ దేవా చితిని నీ ప్రేమ కను దేవా చితిని ఆశతో నిక మును నేను ఆసితో చూడా ఆశతో నిక మును నేను శక్తితో చూడా సిగ్గు పడనుగా నేను నీ ప్రకాశము నా పైనుండా సిగ్గు పడనుగా నేను నీ ప్రకాశము పైనుండా నీ పాద సన్నిధికి కృపామయా నిే మను గుణుచు దేవా నివచితిని ని ప్రే మను గును చూ దేవాచితిని శత్రు నోడించుటకు తి నీ చూపు శత్రూ నోరించుటకు నీ శక్తి నీచూ నన్నాదరించి ఆవరించి కాపాడుము నన్నాదరించి నీవో ఆవరించి కాపాడుము నీ పాద సన్నిధికి కృపామయా ఇషయా నీ ప్రేమ కనుగును దేవా దేవాచితిని నీ ప్రేమ కనుగునుచు దేవాని వాచితిని జీవించి ఎదుగునాలు జయ జీవితం బిమ్మూ జీవించి ఎదుగునాలు జయ జీవితం బిమ్మూ ఫలించి వార్దిల్ లుటకై ప్రభువాని కృపణిము ఫలి వార్దిల్ లుటకై ప్రభువాని కృపణీ నిపాదసన్ని కీ కృపామ నిేమకనుగుచూ దేవా నివితిని నీప్రేమ కను దేవా నివితిని ఏసయ్యనీనా మహోన్నత నాము ఏసయనీ నామము అత్యున్నత నామము ఏసయనీ నామము మహోన్నత నాము ఏసయనీ నామము అత్యున్నత నామము అన్ని నామముల కన్న పైనామము ఏ సయ్య నీ నామము యుగ యుగాలలో పూజింపదగినది ఏసయ్య నీనామము అని నామముల కన్న నామము ఏసయ్య నీనామము యుగ యుగాలలో పూజింపదగినది ఏ సయ్య నీ నామము ఏసయ్య నీనామము మహోన్నత నామము ఏసయ్య నీనామము అత్యున్నత నామము ఆకాశ మందు భూమి పైనున్నను పరలోకమందు భూమి క్రిందున్నను ప్రతి మోకాలు వంగాలి ప్రతి నిన్నే పొగడాలి ప్రతివాని మోకాలు వంగలి ప్రతి నిన్నే పొగడాలి ఈ శయ్యనీ నామము సర్వ శక్తి నామము ఏ సయయీ నాము సర్వోన్నత నామ య్య నీ నామము సర్వ శక్తి గల నామము ఏసయ్య నీ నామము సర్వోన్నత నామము అన్ని నామముల కన్న పైనామము ఏ నీ నామము యుగ యుగాలలో పూజింపదగినది ఏ సయ్య నీ నామము అన్ని నామముల కన్న పైనామము య్య నీ నామము యుగ యుగాలలో పూజిం పదగినది నీ నామము ఏ నీ నామము మహోన్నత నామము ఏ నీ నామము అత్యున్నత నామము పాపములో ఉన్న నిన్ను పరిశుద్ధునిగా మార్చును శాపములో ఉన్న నిన్ను సంపూర్తిగా విడిపించును ప్రతి దుఃఖము తొలగించును ప్రతి శాంతిని దయచేయును ప్రతి దుఃఖము తొలగించును ప్రతి శాంతిని దయచేయును ఏ నీ నామము తి పరిశుద్ధ నామము ఏసయ నీ నామూ అున్నమము ఏ సయ్యనీ నామూ అతి పరిశుద్ధ నామము ఏసయీ నామము అత్యున్నత నామము అన్ని నామముల కన్న పైనామము ఏ సయ్య నీనామము యుగ యుగాలలో పూజిం పదగినది ఏ అన్ని నామముల కన్న పైనామము ఏ సయ్య నీనామము యుగ యుగాలలో పూజం పదగినది ఏ య్య నినామూ మహోన్నత నామము ఏనామూ అత్యున్నత నామము వ్యాధులలో ఉన్న నీకు స్వస్తత చేకుర్చును నీ తూర్పులలో ఉన్న నీకు ఓదార్పునిచ్చును అపవాది సంఖ్యలు విడగొట్టును ఆత్మాభిషేకము నీకిచ్చును అపవాది సంఖ్యలు విడగొట్టును ఆత్మాభిషేకము నీకిచ్చును ఎసయ్యని అధికారము గల నామము ఏసయ్యీ నామము అత్యున్నత నామము ఏ నీ నామము అధికారము నామము ఏ నీ నామము అత్యున్నత నామము అన్ని నామముల కన్న పైనామము ఏసయ్య నామము యుగ ललो पूजिम पदगिनदि येशय नी नामम अनि नामम ल कन्न पई नामम येशय नी नामम युगा युगा ललो पूजिम पदगिनदि స్తోత్రం పరిశుద్ధి అయిన సన్ని ప్రభు యశ్రీస్తు రాజా మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాన్ని కృతజ్ఞతలు వెళ్ళిస్తుంటున్నాం ఆయన అంటే ఉదయకాల సమయంలో మీ కృపలు భద్రపరిచి మీ సన్నిధి మీ యొక్క ఆయన మీ వాక్కులను తండ్రి మేము సహాయం అనుగ్రహించినందుకు రూపు చూపినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను ప్రభు మా సిద్ధపాటును ఆయన మీ సిద్ధపాటు కలిగి ఉండటకు సహాయం దయచేయమని మీ పిలుపునకు లోబడి నడిచే కృపను దయచేయమని ఏ సూక్రిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ ప్రైజ్ లాంటి బ్రదర్ వాక్యం చూసుకుందాం బ్రదర్ మత్త వార్త మరి ప్రభు మనుషులు కాకుండా దేవుడే పిలుస్తున్నట్లుగా మరి ఆయనను మనం ఆయన పిలుపును మనము ఎలా గమనించాలి ఆయన పిలుపుకు ఎలా లోబడాలి అనేది ఆయన రండి అని ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలుపుకు మనము ఏ విధంగా స్పందిస్తున్నాం ఈ వాక్యంలో మనం చూసుకోవాలి మతైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం మతైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తుంటున్నాడు ప్రభు అయితే ఆయన పిలుపు స్వయంగా మనుషులు కాదు ఒక ప్రవక్తలు కాదు నిజానికి నిజమైన దేవుడే పిలుస్తున్న ఆ పిలుపును కూడా మనం అందుకోలేక ప్రయాసం ఎందుకు పడుతున్నారు నా రండి అని ఆయన పిలుస్తున్నాడు ఎందుకంటే మనము సమస్త దుర్నీతిలోనూ ఉన్నాం కాబట్టి ఆయన పిలుస్తున్నాడు రండి నా యుద్ధకు అని మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తానని కానీ ఎంతమంది ఆ మాట వి పరిశుద్ధులుగా ఉంటున్నారు మరి అది మనం గమనించుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రాయసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా రండి రండి అంటున్నాడు ఆయన నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను స్వాతికుడను దీన మనస్సు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ధకు నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అంటున్నాడు మరి మన తూడబుట్టిన మన రక్త సంబంధకులైనా రండి మీకు మేలు చేస్తాము అనేవారు ఈ లోకంలో చాలా అరుదుగా కనిపిస్తుంటున్నారు ఎందుకంటే మరి జీవము కలిగిన దేవిని పిలుపునకు లోబడేవారు మరి ఆయన ఆత్మ నడిపింపు గలవారే తప్ప ఈ లోకానుసంగా లోకానుసారమైన నడవడిలో ఉన్నవారు సగము దేవుడు సగము లోకము అన్నవారు ఆయన పిలుపుకు లోబడినట్లుగా ఎక్కడ మనము గమనించము ఎందుకంటే మనము ఆయన పిలుపుకు లోబడుతున్నామా మరి ఆయన ఏ క్షణాన్ని వస్తాడో మనకు తెలియదు అందుకని మనం తెలుసుకోవాల్సింది ఆయన పిలుపు ఆయన పిలుపును బట్టి మనము ఆయన పిలుపు లోబడాలని వాక్యం చెలవిస్తుంది మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచనంలో మత్త వార్త ఇరవై ఒకటో అధ్యాయం వచనం మీ ఎదుట గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద గాడిదయు దానితో ఒక గాడిద పిలియు నీకు వాటిని ఇప్పి నా దగ్గరకి తోలుకొని రండి అంటున్నాడు ప్రభువారు ఆ గాడిదలను విప్పుకొని రండి అంటున్నాడు ఎందుకంటే కట్టబడిన గాడిద ప్రపంచంలో చాలా సాధాను శక్తులతో కట్టబడి ఉన్న జీవుడు చెల్లిని అన్న ప్రజలు చాలా మంది ఉన్నారు అందుకని కట్టబడిన గాడిదలుగా పోల్చాడు ఒకప్పుడు కూడా మనము కూడా కట్టబడిన గాడిదలమే కానీ ఇప్పుడు ఆయన మోస్తున్న గాడిదలంగా అందుకనే గాడిదతో మనిషిని పోల్చినట్లుగా మరి మరి కట్టబడి ఉన్న ఒక కట్లల్లో ఉన్న మనుషులను విడుదల చేయుటకు యేసుప్రభు వారు ఇస్తున్న యొక్క సూచనగా మనం గమనించాలి అందుకని ఇద్దరిని చూచి మీ ఎదుట నున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును ఎందుకంటే ఆయన పంపినప్పుడు మనకు ఆత్మీయ ఆత్మీయ నేత్రాలు తెరవబడినట్లుగా ఉంటాయి తోవలు సరములు చరలము చేయగలడు అక్కడ సమస్తము సమకూర్చగల దేవుడై ఉన్నాడు అందుకని ఆయన పిలుపుకు మనము రోబడాలి ఆయన ఏమంటున్నాడు నీకు కనబడును వాటిని ఇప్పి దగ్గరికి తోలుకొని రండి అంటున్నాడు ఇది రెండో పిలుపుగా మనం చూస్తున్నాం దేవుడు పిలిచిన పిలుపులో మనం మాట్లాడుకున్న ఈ యొక్క మతాయసు రెండో పిలుపుగా రండి అంటున్నాడు ఎవడైనను నీతో ఏమైనాను అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను అయితే మనము దేవునికి కావలసిన ఉన్నాము మనం నమ్ముకున్నాము గనక మనం ఆయనను మోస్తున్నాము మరి నమ్ముకొని వారిని కూడా విప్పి తోడుకొని రండి నా యొద్కు రండి అని పిలుస్తుంటున్నాడు మరి మనం ఎంత సువార్త చెప్తున్నాము ఎంత ఆయన యుద్ధకు రప్పిస్తున్నాము రండి అని పిలుస్తుండగా మరి ఆయన మాటకు మనం ఎంతబడి లోబడుతున్నామని మనం గమనించుకోవడం అవసరం ఉంటది ఇది దేవుని మాటలు కాబట్టి రండి అని ప్రతి ఒక్కరిని పిలుస్తుంటున్నాడు ఎందుకంటే ఆయనకు సమస్త అధికారముతో మీరు వెల్లుడి అక్కడ కట్టబడిన గాడిదను గాడిద పిల్లను ఇప్పుకొని రండి అంటున్నాడు ఎందుకంటే అలాంటి గాడిద స్వభావం కలిగిన మనుషులు చాలా మంది భూమిద ఉన్నారు కాబట్టి అలాంటి కట్టబడిన మనుషులను విప్పుకొని ప్రభు దగ్గరికి తోలుకొని వస్తే ఆయన బల నమ్మకమైన మంచి దాసుడా నేను చెప్పిన నా మీరు ఇచ్చిన ఈ యొక్క కొంచెములో నమ్మకముగా ఉన్నారంటాడు ఎందుకంటే జ్యోతుల వల్ల వెలుగుట కానీ దాని ఉన్నది మరి ఆయన దగ్గర దగ్గర యుద్ధపు ఎంత నడిపిస్తే అంత ప్రకాశమానమైన వెలుగు దేవుడు మనకు ప్రకాశింపజేస్తాడు అందుకని రండి అనే పిలుపు దేవుడు మనను పిలుస్తుంటున్నాడు ఎందుకంటే కట్టబడిన గాడిదలను తోలుకుని నాయుధకు రండి అంటున్నాడు ఇరవై రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఇరవై రెండవ అధ్యాయము అదే మత్తాయిస్ వార్త నాలుగో వచనము కాగా అతడు ఎదిగో నా విందు సిద్ధపరిచియును ఎద్దులను కొవ్విన పశువులను బోధింపబడినవి అంతయూ సిద్ధముగా ఉన్నది పెళ్లి విందుకు రండి అని పిలుస్తున్నాడు మరి ఎంతమంది ఆ పెళ్లి విందులకు పోటకు సిద్ధముగా ఉన్నారో మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ లోకమును ఎవరైనా విడవలసిన సమయం ఒక రోజు వస్తుందని మాత్రమైతే మర్చిపోకూడదు అది మన ఉద్ధాప్యము అనగా లేదు యవన ప్రాయం లేదు మరి ఒక బాలులం ఉండగా లేదు ఎప్పుడు ఆయన పిలిస్తే అప్పుడు మనము ముగించబడుతుంది మన జీవితం అందుకని సిద్ధపాటు కలిగి ఉండకు నా విందునకు మీరు రండి అని పిలుస్తుంటున్నారు అది దేవుని పిలుపు ఇది దేవుని పిలుపుతో మాట్లాడుకున్నమాట కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది అన్ని సిద్ధపరిచి ఉన్నా ఖాళీ ఆరగించడానికి తినడానికి రండి అంటే వెనకతటు తిరుగుతూ లోకాశల పడుతూ ధనము ధాన్యము దీన్ని ఆశించు మనుషులు దేవుని వద్దకు రాకుండా ఎక్కువ మాత్రము దేవిని నమ్ముకున్న వాళ్ళ విషయంలోనే నేను చూస్తున్నాను ఇందులు బెటర్ హిందువులు బెటర్ అనిపిస్తుంది లోకం నడబడి చూస్తే వీళ్ళు మాకంటే చాలా బెటర్ అనిపిస్తుంది కాని మనం ఆ విధంగా ఉన్నామా దేవిని పిలుపుకు లోబడుతున్నామా వదింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది ఇల్లు విందుకు రండి అని పిలుస్తున్నా కూడా మనం పోని అవిధేయతలో ఉన్నాం ఎందుకంటే రెండు పడవల మీద ప్రయాణము మనిషి ఖచ్చితంగా చేస్తున్నాడు ఎందుకంటే తలంపులు అలాంటివి చూపు అలాంటిది పాపము అలా నడక అలాంటిది ప్రతి విషయంలో పాపంతో నిండి ఉంటున్నాడు మనుషుడు అందుకనే దేవిని మాటకు ఆయన పిలుపుకు రండి అనే పిలుపుకు లోబడలేకపోతుంటున్నాడు రండి అని పిలువబడిన వారిలో పిలువబడిన వాడితో చెప్పాను అంటున్నాడు ఆయన ఎంత ప్రయాస పిలుస్తున్నాడు ఒకప్పుడు గొర్రెపిల్లగా వచ్చి ఆయన రక్తము కార్చి తన ప్రాణమును పెట్టి తిరిగి లేచి సజీవుడుగా ఆయన పునరుద్ధానుడుగా లేచాడు కాని అదే ప్రేమతో మళ్ళీ తిరిగి వస్తాడని మాత్రము ఎప్పుడు తరంచద్దు ఆయన ఏ విధంగా వస్తాడంటే అంత చూపిన ప్రేమ ఎంత విధంగా ప్రాణం పెట్టేంత ప్రేమ చూపిండో అంత ఉగ్రరూపంగా దేవుడు వస్తాడని బైబిల్ సెలవిస్తుంది ఆయనను ఎవడు తాళగలడు ఎవడు చూడగలడు రొమ్ము కొట్టుకొని అది కాని పని ఎందుకంటే దేవుడు ఆయన సజీవుడై ఉన్నాడు యుగ యుగములు సజీవుడయ్యే ఉన్నాడు ఎందుకంటే ఆయన దొంగ వస్తా అంటున్నాడు మరి వీక్షణము మరి సిద్ధపాటు కలిగిన్నామా ఆయన రండి పిలుస్తుంటున్నాడు ఆయన ఇందులో పాల్గొనగలమా మనం అసలు ఏ స్థానంలో ఉన్నాము నిజానికి మనము ఆయన ఈ రాత్రి ఇప్పుడు వస్తే ఆయన సన్నిధికి మనం చేరగలమా నమ్మకము మనలో ఉందా మనం మనం పరీక్షించుకుంటున్నామా ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సర్వ అధికారం గలవాడు మట్టి పురుగులమైన మనలను మాత్రము రండి రండి రండి అని పిలుపుతో పిలుస్తున్నా కూడా మనం ఏమాత్రం కూడా ఆయనను లక్ష్యం చేయకుంటా ఆయన సన్నిధిని నిరాకరిస్తున్నట్లుగా మనం గమనించుకోవాలి దేవుడు అన్యాయస్థుడు కాదు మనం రచించిపోవటం దేవునికి ఇష్టం లేదు కట్టపడిన గార్దిల్లా ఉన్న వారిని ఆయన యుద్ధకు తోలుకుని రమ్మంటున్నాడు నీకు ఇచ్చిన కృపనే వారికి కూడా ఇస్తాడు నిత్య రాజ్యంలో స్వాస్థము నీకు ఇస్తానంటున్నాడు అది నిరాకరిస్తూ ఆయన మాటలను తీసివేస్తూ ఈ యొ లోక వేషము ఈ యొక్క లోక నడబడి ఈ యొక్క లోకము నటి ఈ నటన రోజులే అని మాత్రం గమనించుకోవాలి స్థిరమైన పునాది ఆయన్నే గనక ఆయన మీద మనము ఆనుకొని ఉండుట ఎంతో మేలుగా ఉంటున్నది ఇరవై ఐదో అధ్యాయము మత వార్త ఆరో వచనము చూసుకుందాం ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచనము వారందరూ ఇరవై ఐదు ఇరవై నుంచి చదువు చదువుకుందాము పరలోక పరలోక రాజ్యము తమ దివిచులు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని ఎన్ని కుమారుణ్ణి ఎదుర్కొంటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియుందంట వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదట మరి వాక్యమని నూనెను వారి హృదయాల్లో భద్రపరుచుకున్నాక వారు పుట్టికుండలుగా వెళ్ళినట్టు ఇక్కడ కనిపిస్తుంది అయితే బుద్ధిలేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నేను తీసుకుని పోలేదు బుద్ధి వారు తమ దివిటీలు కూడా సిద్ధులో తీసుకొని పోయి వెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఆయన ఎప్పుడు యక్షణమో వస్తాడు వస్తానంటున్నాడు ఇంకా రావట్లేదు వస్తాడేమో లే చూద్దాములే అని ఇప్పుడు మన లోకంలో నడబడి అదే విధంగా ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఏ విధంగా ఉంది ఆయన రాకడం అనేది ప్రభువారు మరి ఇక్కడ చెలవిస్తుంటున్నాడు ఎందుకంటే ఇల్లి కుమారుడు దొంగవలే వస్తాడంట దొంగవలే వస్తాడంట ఏ విధంగా దొంగను బోలియు రానున్నావాది నమో మరీ గడియో దొంగను బోలి రానున్నావాది నమో మరీ గడియో అవిధేయులపై ఉగ్రత చూపుచు అవిధేయులపై ఉగ్రత చూపుచు ఆది ఉగ్ర రూపుడవై మేఘములపై రానున్నావా ఎప్పుడో నిరాకడ సమయం మా విమోచకా ఆయన దొంగవలి వస్తా అంటున్నాడు మన సిద్ధపాటు ఎంతవరకు కలిగున్నామని మనం గమనించుకోవాలి ఎందుకని ఒక మాటగా ఆయన పిలుస్తూ ఉంటున్నాడు అయితే వారందరూ ఉనికి నిద్రించు అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అని ఎదురుకొన ఎదుర్కొని రండి అని కేక వినబడిందట ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన రండి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడను అప్పుడు కన్కలు లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి ఆ కన్యకలు దివిటీలు మా దివిటీలు ఆరిపోతున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గలవారని అడిగిరి అయితే ఈ బుద్ధి గలవారు చక్కగా ఆయనకు లోబడి ఆయన మాటను గమనిస్తూ ఆయన పిలుపునకు లోబడి తమస్తమును ఆయన చిత్తానుసరంగా చేసిన వారుగా ఇక్కడ బుద్ధి గలవారని చూస్తుంటున్నాం అయితే బుద్ధి లేని వారు తమ దివిటీలు తీసుకెళ్లారు గాని నూనెను మాత్రము ఎద్దపరచుకోలేదు అందుకని దేవుడు అర్ధరాత్రి వేళ నేను వస్తున్నాను అని ఒక కేక వినబడినప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుని ఎదుర్కొనడం అన్నప్పుడు మరి ఆ కుమారుడు వచ్చినప్పుడు మనం ఆయనను ఎదుర్కొన ఎదుర్కొనగల మనకు ఆ విశ్వాసము ఉన్నదా ఆయనకు మనం జ్యోతుల వలె కనబడతామా ఆయన పిలుస్తూకు మనం లోబడతామా ముఖ్యంగా మనము దేవుని కొరకై సిద్ధపాటు కలిగి ఉన్నామా ఈ రాత్రి ఆయన వస్తే మనం పరలోక రాజ్యంలో ఉండగలమా మనం మననే గమనించుకోవాలి అందుకని ఆయన ఏమంటున్నాడంటే అతడు మిమ్మును పదకొండవ వచ్చిన అంతటా తలుపు వేయబడెను ఎందుకంటే బుద్ధి లేని కన్యలకు తలుపు వేయబడింది అంతటా తలుపు వేయబడను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను నా దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలుకగా ఉండు అంటున్నాడు ఆయన పిలుపుకు లోబడుడి అంటున్నాడు దేవుడయి ఆయన రండి అని పిలుస్తుంటున్నాడు అయితే మనం ఆయన మాటకు ఎంతలో పడుతున్నాము ఎంతగా సిద్ధపడి ఉన్నాము అనేక కట్టబడిన గాడిదలను ఎవరి యుద్ధకు తోలుకొస్తుంటున్నాము మనమే ఒక్కొక్కసారి మళ్లీ కట్టబడిన గాడిదిల్లా ప్రవర్తిస్తున్నామా ఎందుకంటే దేవుని మాటలకు మనం లోబడవలసిన అవసరం ఉంది ఎందుకంటే సిద్ధపాటు కలిగి ఉంటేనే ఆయన రాకూడదు మాత్రము మనము ఆయనను కలుసుకోగలం అంతేగాని ఏ మనుష్యుడు ఏ పరాక్రమశాలి దేశాలను వంటి చూస్తున్న ఏ ఏలినోళ్ళు కూడా చివరకు మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే దేవుడు ఒక్కడు మాత్రమే సజీవుడు ఆయనకు ఆ మన ఆత్మలకు ఆయనే కాపరి ఆయన నిజమైన దేవుడు సర్వశక్తి కలిగిన సంపన్నుడు ఆయన పునరుద్ధారుడ ఉన్నాడు ఆయన మొదటివాడు కడపటివాడు ఆయన సజీవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు ఆయనకి మహిమ ఘనత ప్రభావం ఎల్లప్పుడూ చెల్లించు ఆయన పిలుపుకు మనము లోబడి ఉండునట్లు మనము ప్రయత్నిస్తూ ఉండాలి ఆయనకు మనకు సిద్ధపాటు కలిగి ఉండాలి అయితే అదే ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి మనం చూసుకుందాము తమ మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతులను వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనము మీద ఆశీనుడను అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెను వేరుపరచినట్లు ఆయన వేరుపరచి ఎవరు ఎవరు ఏ నడవడి నడబడి ఏ గుంపులో ఉన్నారో ఏ గుంపుకు చెందినవారు ఆయన అక్కడ ఎరుగుతూ ఉన్నాడు సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు ఆయనకు సమస్తము తెలియను మరుగైనది ఆయనకి ఏదో లేదు గనక అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు మరి ఏ గుంపులో మనం ఉన్నామో అది గ్రహించగలమా ఆయన రండి పిలుస్తున్న పిలుపుకు లోబడగలమా ఒక రాత్రి ఒకవేళ ఆయన రాత్రి వస్తే ఆయన తో మనము ఉండగలమా ఆయన పిలుపుకు ఎంతవరకు లోపడుతున్నాము మేకలలో నుండి అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పొగుచేయబడుదురు పొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు వారిని వేరుపరిచి తన కుడి గొర్రెలను ఎడమ మేకలను నిల్వబెట్టును ఇంతే గుంపులుగా విభజింపబడుతూ ఉంటున్నాయి ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఆ తేజోమయుడు ఆ ఉన్నత స్థలంలో నివసించువాడు సింహాసనాశినుడై దేవుడు మాట్లాడుతున్న మాట రండి అనే పిలుపు తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిల్వబెట్టు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి అంటున్నాడు ఇక్కడ పిలుస్తుంటున్నాడు మల్లి దేవుడు నా తండ్రి చేత ఆశీర్వదంతో పడిన వారి ద్వారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకొని అంటున్నారు మరి ఎంతవరకు స్వాతంత్రించుకుంటున్నాము మరి మనం ఎంతవరకు సాగిపోతున్నాము మన నడవడి ఏంది మనను మనం ఒక్కసారి ఆగి పరీక్షించుకుంటే ఈ లోకముకు మనకు మనము విరోధముగా ఉన్నాము ఎందుకంటే ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమటం కానీ శరీరాన్ని నలగ కొట్టుకున్నవాడే ఆత్మ పూర్ణుడుగా అక్కడ బయలుపరుస్తుంటాడు ఆత్మ ద్వారా శరీరను చంపినవాడు నిత్య జీవం గలవాడు వాడు వర్ణించడని మరి మనం భూమిలో గ్రాసిన పత్రికలో చూస్తున్నాం అందుకనే రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకుని దేవుడు పిలుస్తుంటున్నారు ఎందుకంటే నేను ఆకలి ఒకనికి నా నా విషయంలో ఒకనికి మీరు సహాయం చేశారు గనక అది నాకు చేసినట్టుగా అని ప్రభు వారు చెప్తున్నాడు రండి మీరు ఎంతో మందిని ఆదుకున్నారు నా పేరిట వచ్చిన వారికి గుడ్డి వారికి పుట్టి వారికి అనాథలకు తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకు ఎంతో మందికి ఆహారం పెట్టి బట్టలిచ్చి ఆదరించిన వారు వారికి చేస్తే నాకు చేసినట్టే అని ప్రభు ఒప్పుకుంటున్నాడు ఇంత మంచి ధన్యత మరి దేవుడు ఇచ్చినాడు గనక ఆయనకు మాత్రము స్థుతుల స్తోత్రాలు తెలియచాలి అందుకంటే ఆయననే పిలుస్తున్నాడు పుట్టిన మొదలుకొని లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకి సిద్ధపరచ మన కొరకే సిద్ధపరచాడంట ఆ పరలోక రాజ్యం రండి రండి స్వాతంత్రించుకోండి అంటున్నాడు ఆయన ఈ పిలుపునకు మనలో పడదామా ఆయన దేవుడు ఆయన అబద్ధమాడు గనక ఆయన సజీవుడిగా ఉన్న దేవుని మాటలను మనము గమనించాలి ఎందుకంటే ఆయన నీతిపరుడు గనక అదే ఇరవై అధ్యాయము ఆరో వచనం చూద్దాం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన ఆయన ఎక్కడ లేడు ఆయన ఎక్కడున్నాడు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి అంటున్నారు ప్రభువును చూద్దాం రండి అంటున్నారు శిష్యులు ఎందుకంటే ఆయన రండి రండి రండి అని పిలుచుకుంటు వస్తే ఇప్పుడు ప్రజలను పిలుచుతున్నారు ఎవరిని ప్రభువు ఇక్కడ లేడు తాను లేచి ఉన్నాడు అప్పుడు నమ్మి ప్రభువు లేచి ఉన్నాడు రండి అని పిలుస్తూ ఉంటున్నారు అందుకంటే ఆయన లేచి ఆయన పునరుద్ధానుడై పునరుద్ధాన శక్తితో ఆయన లేచినప్పుడు సమాధులు తిరవబడ్డాయి అనేకులు అనేకులు ప్రాణాలతో లేచినట్లుగా సమాధులు తిరవబడిన తన వారిని వారు చూసిరి అని రాయబడి ప్రకారము ఆయన పునరుద్ధానంలో జీవముంది ఆయన మరణములో జీవముంది ఆయన పుట్టుకలో జీవముంది తమస్తమును ఆయన సజీవమై ఉన్న దేవుడు గనక ఆయన మాటకు మనము లోబడాలని మరి దేవుడు రమ్మని పిలుస్తున్నాడు అదే మార్క్స్ వార్త పదో అధ్యాయము నలభై వచనములో ఈ ధన్యత ప్రభు మరి కొంతమందికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం పదో అధ్యాయము నలభై వచనము వారు ఎరుకో పట్టణముకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహతో జన సమూహముతోనూ ఎరుకో నుండి ఇరుకో నుండి బయలుదేరి వస్తుండగా తిమాయి కుమారుడకు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు తో పక్కన కూర్చుని ఉండెను ఈయన నజరేయుడైన అనవాడు విని చూడండి గుడ్డివానికి ఎంత విశ్వాసం ఉందో కళ్ళు చెవులు కాళ్ళు అన్ని సరిగున్న మనకు ఏ బుద్ధే సరిగలేదు దేవునిలో లోబడుటే సరిగలేదు గుడ్డివాడైన భర్తిమయ్యి తిమైతి కుమారుడైన భర్తిమై గుడ్డివాడు గ్రహించగలిగిండి గాని తనులిచ్చి నోరిచి నోరిచ్చి చేదలిచి చక్కగా నడిచి నను స్థుతించి గనపరిచి నా మాటకు లోబడిన నా పిలుపుకు లోబడినంటే అన్ని ఉన్న మనకు విశ్వాసము కుదవగా ఉంది నమ్మకము కుదవగా ఉంది ఆయన పిలుపుకు లోబడకపోవడం కొదగా ఉంది మొత్తానికి ఆయనకు వ్యతిరేకముగా ఉన్నాము ఆయన ఆయనకు ఎంతవరకు లోబడుతున్నాము అయితే హిమాయితీ కుమారుడుకు భర్తిమే గుడ్డి భిక్షకుడు ఆ త్రో పక్కన కూర్చొని ఉండెను ఆయన నజరేడైన యేసు అని వాడు విని దావిదు కుమారుడు యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆ ఎవరు ఎవరు అని అడిగితే ఇక్కడ నజరేడైన యేసు వస్తున్నాడు అంటే అయ్యో మరి ఆయన దాటిపోతే ఎట్లా ఎన్నో అద్భుతాలు చేసిందని అతను విన్నాడేమో ఆ విశ్వాసంతో నజరేడైన యేసు అని వాడు విని కాని తోడి మాత్రమే విన్నాడు దావిదు కుమారుడా యేసు నన్ను కరణింపు మనీ కేకలు వేయ మొదలు పెట్టను ఊరకుండుమని అనేకులు వారిని గర్దించిది వాడు దావిదు కుమారుడా నన్ను కరణించుమనీ ఎక్కువగా కేకలు వేశాడంట అది ఆయనకున్న విశ్వాసము ఆయనకున్న నమ్మకము ఆ గుడివానికిన్న నమ్మకం మనకుందా ఆయన ఆయనను పిలుస్తున్నాడు ఎందుకంటే నమ్మి ఈయన నజరేయడాని యేసు నన్ను కరుణిస్తాడేమో అని కేకలు వేసాను అప్పుడు ఏసు నిలిచి వాణిని పిలువుడి అంటున్నాడు ఇన్ని పత్రికలలో రమ్మని పిలిచాడు ఇప్పుడు వాణిని పిలువుడి అని చెప్పగా వారు ఆ గుడ్డి పిలిచి ధైర్యము తెచ్చుకునుము ఆయన నిన్ను పిలుచుతున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అది చూడండి గుడ్డివాడైన భర్తిమైకి ఉన్న విశ్వాసం మనకుందా ఆయన మాట మీద మనకు నమ్మకం ఉందా ఆయన కొరకే మనం సిద్ధపడి ఉన్నామా మరి ఎంతమంది కట్టబడిన వారిని విడుదల ఆయన ఎద్దుకు నడిపిస్తుంటున్నాము ఎప్పుడు చూసినా మన ఇల్లు మన సంసారం మన అక్కలు మన చెల్లెన్లు మనం అందరం మంచిగా ఉండే ఆయిగా తినుంటే వాళ్ళే మన జీవితం పోతున్నాంగా వస్తున్నాం కదా మీటింగ్లు అది కాదు ఒక్క ఆత్మ రక్షింపబడి రక్ష ఒక్క ఆత్మను దేవుని వద్దకు నడిపితే పరలోక రాజ్యములా ఎనలేని ఆనందము సంతోషము ఎన్నలోని ఆనందముతో అక్కడ దేవుడు మిమ్మల్ని మరలను బలా మంచి దాసుడా అనే విధానంలో ఆయన మనను రండి అని పిలిచే పిలుపులో మనము ఖచ్చితంగా ఆయనతో ఉంటామని నమ్మాలి అందుకనే యశ్ వారు ఇతిమైతి కుమారుడకు భరితమైన అతన్ని రమ్మని పిలుస్తుంటున్నాడు అప్పుడు ఊరకుండమని అనేకులు వాని గద్దించగా గద్దించిడిగాడు వాడు గావిధి కుమారుడను కరణింపు మని మరీ ఎక్కువగా కేకలు వేసాను అప్పుడు వేసి నిలిచి పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వాణ్ణి ధైర్యము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వాణితో చెప్పి అంతట వాడు బట్టను పారవేసి దిగ్గునలేచి ందుకు వచ్చాను కానీ మనల్ని ఆయన ఎన్నో సార్లు పిలిచాడు కానీ మనం చెదరగపుని పండుకున్న ఇదివైన లెక్కనే ఉంటున్నావు కానీ ఆయన కొరక మాత్రము ఏ మాత్రము లేవలేదు అందుకనే యేసు నేను నీకేమి చేయకూరుచున్నానని వారిని అడగగా ఆ గుడ్డి వాడు బోధ కూడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనడు లేలుయ్యా ఆయన నా కాస్తుని నేను ఊరికే అడుక్కోలేను గుడి దగ్గరికి వచ్చి నాకు సమృద్ధి నాకు ఒక బంగ్లా అయ్యి అందులో ఉండి నేను బతికిన రోజులు అది దిని ఒకవేళ నన్ను దేవుడు వేస్తే నేను వెళ్ళిపోతానన్న మాట రాకుండా ఖాళీ కోరుకున్నది ఏంటంటే నాకు దృష్టి కలగజేయమని ఆయనతో ఆయనను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళానని దేవిని వాచం చూస్తుంది అందుకని ఆయన మాటకు లోబడ్డవారు అనేక విశేషమైన అద్భుతాలు చేసి చచ్చిన లేపి అనేక ఆత్మలను రక్షించి ఆయన ఎద్దుకు నడిపించిన వారు చాలా ఉంటున్నారు ఆయన వాళ్ళను మనం మాదిరిగా తీసుకొని దేవునికి లోబడి ఆయన మాటను ఆయన పిలుపుకు మనం లోబడిన ఈ లోకంలో కొన్ని ఆత్మలను అయినా రక్షించగలం ఎందుకంటే విశ్వాసులకు బోధించేవారుగా ఉంటున్నారు మన పరిచర్య విశ్వాసులకు బలపరిచి వాళ్ళను శిష్యులుగా చేయాలంటున్నాం గాని ఆ విశ్వాసులను బంధించి చర్చిలో ఉండనట్లుగా నేను అన్నగారు చెప్పినట్లు ఆ విధంగా ఉండకుండా పాలన కూడా శిష్యులుగా చేస్తే అనేకులు అనేకులు ఆత్మలను దేవుని వద్దకు నడిపి నడిపించాలని మరి దేవుని వాచించింది ఎందుకంటే నిన్నే కాదు ప్రజలందరినీ దేవుడు రమ్మని రమ్మని రండి రండి అని పిలుస్తున్నాడు మనం సిద్ధపాటు కలిగి ఇప్పుడు ఆయన నామ మహిమ ఘనత నిమిత్తమే అనేక ఆత్మలు రక్షిస్తూ మరి ఆ ఆనందంలో పాల్గొని ఆయన పిలుపునకు లోబడి లోక రాజ్యానికి మనము నిజముగా చేరగలమన్న నిరీక్షణతో మనము ఆయన పిలుపుకు లోబడితే ఏ కార్యమైనా ఎన్ని ఆత్మలైనా ఆయన ఎందుకు దొరకరావచ్చు ఈ వాక్యమును బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి మీ అందరికి వందనాలు దేవుడు వాక్యము దీవించునిగాక ఐ మీన్ స్తోత్రం పరిశుద్ధుడా మీ పరిశుద్ధి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా తండ్రి అయా ఆయన మీ వాక్యం మాట్లాడారు ప్రతి ఒక్కరిని ఆయన మీరు పిలుస్తుంటున్నారు రండి ప్రభావాత్మ నడిపింపు దయచేసి అనేక ఆత్మలను మేము రక్షించి ఆయన మీ వద్దకు తోలుకొని వచ్చేటప్పుడు కట్టబడిన వారిని తోలుకొని వచ్చేటకు మాకు జ్ఞానము పరలో జ్ఞానముతో నింపండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభావ మా హృదయాల్లో భద్రపరుచుకుని మండే వారిగా నా తండ్రి మమ్మల్ని నడిపించి మీ సాక్షులుగా ఇలా పెట్టుకోమని ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్న తండ్రి ఐ మీన్ అందరికి వందనాలు బ్రదర్ పరిస్థితి ప్రేమ కనికరం కలిగిన మా ప్రియాకు ఒక తండ్రి మీ పాదంలో వందనాలు స్థుతిలో ప్రభావాలి ఉచితమైన కృపితో ప్రేమతో వందనాలు ఇంతవరకు సజ్జులుగా ఉంచిన ప్రభావ రాత్రి కాల సమయంలో సన్నిధిలో కూడుకోవడానికి స్వరాన్ని వినడానికి మొరపెట్టుకోవడం గెలిచిన అవకాశాన్ని బట్టి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఇది ఒక ప్రభావాకిందర మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభావం పిలుస్తున్నారు ప్రభావ అవును తండ్రి నాయన మీరు అనేపి రమ్మంటున్నారు నా ప్రభావ నీ రాజ్య వారసులు ఆయన ప్రభావ నీ యొక్క ఉండడానికి మీరు తెలుస్తున్నారు తండ్రి ఆ ప్రభావ ఆ పిలుపులో ఆ ఏర్పాటులో మేము ఉండాలా ప్రభావ అవును తండ్రి మీరు పిలిచిన పిలుపు అది ఉన్నతమైన తండ్రి అది శాశ్వతమైన పిలుపు ప్రభావ శాశ్వతమైన రాజ్యానికి నా ప్రభావ ని తండ్రి నీ దగ్గరకు నా తండ్రి తీసుకెళ్తుంది ప్రభావ కాబట్టి నీ స్వాక్యానికి మేము లోపడాలా నీ ఆత్మ ద్వారా మేము నడిపించబడాలా ఆ తండ్రి నేను బుద్ధి లేని కాకుండా ప్రభావ బుద్ధి కలిగిన కనికల వల్ల మేము జీవించాలా ప్రభావ సహాయం చేయండి ఆకడకు మేము సిద్ధపడి ఉండాలా ప్రభావ వాళ్ళు ఇంకా ఎన్నో బలహీనతలు ఉన్నాయి తండ్రి నీ రాక వస్తే నా మేము అక్కడ ఉంటాం లేదా తెలియదు ప్రభావ ఎంతో బలహీనతలతో ఉన్నాం తండ్రి క్షమించండి మన్నించండి అయినా ప్రభా ఉట్టి చేతులతోనైనా నీ దగ్గరికి రాకుండా ప్రభావ తండ్రిని ఆయన నీ కొరకు అనేకమైన అర్పణ ప్రభావిత తీసుకురావడానికి సహాయం ప్రార్థిస్తున్నాం దేవ తని తరం కలిగే దేవ జీవం కలిగిన దేవ తండ్రి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని మన్నించండి ఆయన అనేకమైన విషయాలు తప్పిపోయిన వారంగా పడిపోయిన వారంగా ఉంటున్నాం ప్రభా మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అవును తండ్రి పట్ల శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి ప్రాభా తండ్రి ఉన్నతమైన తలంపులు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన దేవుడవు తండ్రి అవును ప్రాభా ఒక చోట ఉండిపోకుండా నా తండ్రి నన్ను అనేకులని ప్రాభ నా తండ్రి నీ వాక్యాన్ని వినిపించి అనేకుల్ని ప్రభావం చింతగా తీసుకొచ్చి రైతుగా మా పరిచయం ఉండడానికి సహాయం చేయండి మీరు నాకు తోడుగా ఉండండి మీ జ్ఞానం చూపున మమ్మల్ని నింపండి మీ శక్తితో మమ్మల్ని నింపండి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి మమ్మల్ని నడిపించి మీ నామని మహమకరంగా నీ పరిచయం చేయడానికి సహాయం చేయండి ఏ విషయంలోనూ ప్రభా కొద్దు కాకుండా తండ్రి ప్రతి విషయంలోనూ ప్రభావిరంగాను ప్రతి విషయంలో ప్రభావ నన్ను అభివృద్ధి పొందుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభావిత వాక్యాన్ని మీద ఫలింప చెయ్యమని తండ్రి అదే రీతిగా ప్రభావ కావ్యశిస్టు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావ కుటుంబంలో మీ పరులకు శాంతి సమాధానం దయచేయండి కావ్యశిష్ఠు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభావ విశ్వాసంలో మరింత బలపరచండి స్థిరపరచండి నా ప్రభా నీ వైపు నా తండ్రి నేను చూసి బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభావ ముగ్గురు బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి ఆ ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మార్మోన్స్ పొందాల రక్షణ పొందాల ఎందుకు కట్టబడాలా ప్రభా సహాయించి మనం ప్రార్థిస్తున్నాను తల్లి సిస్టర్ నెగిటివ్ తలంపులు సీత తలంపులు అనేవి సూకరిస్తున్న నామంలో ప్రభావిత తొలగించండి ఆ ప్రభుత్వ తల్లి నీ వైపు చూస్తూ విశ్వాసం ఉంచి ప్రభా ఓపిక పరిగెత్తడానికి సహాయం చేయండి నా గొప్ప తండ్రి మీరే ప్రభావితం సముచితమైన జ్ఞానాన్ని దయచేయండి ఎటువంటి శైకిక శక్తులు తనని ప్రభావం ప్రభావితం చేయకుండా వాటిని దూరపరచండి మీకు అంచుకలు దయచేయండి ఆయన ప్రభావ బిడ్డలు ప్రభావం మంచి ఎదగానికి సహాయించండి మనుషుల దయందు జ్ఞానమందును వయసు మీ దయేందును వర్దినడానికి రూప చూపించండి వాళ్ళ భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వదించుకోవడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ సమస్తం జరిగించగలిగిన దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు ప్రభా మీరు వారి కుటుంబంలో సమాధానం దయచేమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా ప్రభావ సిస్టర్ ను జ్ఞాపకం చేసుకోనండి తనకు ప్లే బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిపోయే ప్రభావం ఎంతో బాధపడుతుండగా మీరే జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావి రక్త ప్రోక్షం దయచేయండి బ్లడ్ ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవడానికి సహాయం చేయండి కావాల్సిన ప్రతి అవసరం తగ్గ మహిమని తీర్చండి నా ప్రభావ మీ కాయపడిన హస్తంతో ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరిచి నాయన కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభా నాయన బెన్ని బ్రదర్ ను జ్ఞాపకం చేసుకోనండి బ్రదర్ నా తండ్రి షోల్డర్ ఫ్రాక్చర్ నుంచి ప్రభా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి మీ గాయ పడిన హస్తంతో ముట్టండి ప్రాభా గాయాన్ని ప్రతి గాయాన్ని కట్టే దేవుడు మాన్పే దేవుడు తండ్రి మీరే ప్రభా షోల్డర్ దగ్గర సంపూర్ణమైన రిజిస్టరేషన్ అనుగ్రహించండి మీరే నాయనతో అడుగు సంపూర్ణంగా స్వస్థపరిచి మీ సాక్షిగా మీ నామని మేమకంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అభివృద్ధిని కూడా మీరు దీవించి ఆశీర్దించండి తన భవిష్యత్తును దీవించి ఆశీర్దించండి ప్రభా మీకు లోబడి మీరు మీ జీవించే జీవితాన్ని అనుగ్రహించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావతా జ్ఞాపకం చేసుకోనండి మంచి ఆరోగ్యం దయచేయండి నా తన దెబ్బను ప్రభా మీ రక్తప్రోక్షను దయచేయండి నా ప్రభా ఏదైతే దెబ్బ తగిలిందో తన నుంచి సంపూర్ణంగా స్వస్థపరచండి విశ్వాసాలను మరింత బలపరచండి స్థిరపరచండి నా ప్రభావిత గొప్ప పరిచయ చేయడానికి సహాయం చేయండి రేణుకాటిని కూడా మీరు ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావి తండ్రిలో ప్రతి బలహీనతల నుంచి అనారోగ్యాల నుంచి ఏసుక్రీస్తు నామంలో సంపూర్ణ స్వస్థ విడుదల కలుగునుగాక గొప్ప దేవ మీరే నాయన మీ శక్తి బలాన్ని అనుగ్రహించి సంపూర్ణంగా స్వస్థపరిచి నామానికి మయమకరంగా నిలబెట్టుకోండి తండ్రి నీకు నీ పరిచయలలో పాల్పొందుకోవడానికి సహాయం చేయండి కుటుంబంలో మీ పర్లకు శాంతి సమాధానం దాచేయండి నా ప్రభావ తండ్రి ఏవైతే అనుమానం ఆత్మలు కలవరపేట ఆత్మలుంటే వాటి నుంచి దూరపరిచి నాయన ప్రభావం మీ యొక్క వెలుగుగా తండ్రి వాళ్ళు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతి రామచంద్ర ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అప్రీ మీరు ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి తన ఒంట్లో ఉన్న ప్రతి క్యాన్సర్ కారణాన్ని మీరు తొలగించండి ప్రభా మీరే స్వస్థపరచండి కావలసిన ప్రతి అవసరతను అగ్రతను మీ మహిమేశ్వరంలో తీర్చి ప్రభావినామా ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో మీ పర్వలకు శాంతి సమాధానం మీ కుటుంబానికి కావాల్సిన ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభు ఆదరణ దయచేయండి మీరే ప్రభా ఈ వారి అపరాధాలు తప్పులు దోషాలు క్షమించి వారి పాపాలకు క్షమించి ప్రభు వారు కూడా రక్షణ పొందిన ప్రభావి సాక్షి నిలబడ్డానికి కృపచుని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా స్వరాజన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ స్వరాజన్ కి తండ్రి ఆయన మంచి ఉద్యోగాన్ని దయచేయండి మంచి ప్యాకేజ్ తో ప్రభా ఉద్యోగ రావడానికి సహాయం చేయండి నాయన ప్రభా అన్ను మీ సాక్షి నిలబడాల మీ పరిచయంలో వర్ధిల ప్రభా మీ ప్రభుత్వ చూపించి ప్రార్థిస్తున్నాం ఏదైతే అక్కర్ల విలు ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నింటినీ మహిమేశ్వరంలో తీర్చండి కుటుంబంలో మీ పరులకు శాంతి సమాధానాన్ని అనుగ్రహించి ప్రభావిత ప్రార్థనా మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ప్రదర్శనికే విభున్న ప్రతి ప్రదర్శిని సూస్టర్స్ జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రభా మీ పరులో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరు ప్రభా వాక్యానికి విధేయత చూపుతూ నీకు విధేయత చూపుతూ నీకు లోబడి అతడిని జీవించడానికి సహాయం చేయండి అన్ని విషయాల్లో వర్ధిలుతూ ప్రతి చోటని సాక్షులుగా ఈ నామానికి మేము కరంగా ఉండడానికి సహాయం చేయమని ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త మహిమ గణత ప్రభావం చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం కూడా ప్రార్థించి స్థుతించి వెళ్ళకుంటున్నాను ఆమే నాయన పరిశుద్ధ మయమల రాజా కృపగల దేవా మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరుణ మరణం ముళ్ళు వర్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మందుకు వందనైనా ఎక్కని నాములు లేక ముగ్గురుంటే అందులో ఉన్న మనసల విరిచిన దేవ ఎందరో గతించి దేవ మమ్మల్ని మాత్రం సజీవులు లెక్కలో లెక్కించిన నీకు వందనైనా ఏమి ఇచ్చి మేము తీర్చుకులం దేవా ఏమిచ్చి నన్ను దేవా నీ కృపలు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నది కేవలం నీ కృపా కేవలం ఈ అంటే అది కేవలం ప్రభానికి స్తోదురున్నాయినా మరియు ప్రాధాన్యత అంశంలో ప్రతి ఒక్కటి విజయ మాకు దయచేందైనా బెన్ని బ్రదర్ని ముట్టన్న కాల్ని ముట్టి తాకి స్వస్థ పచ్చదేవాని గాయ పని సంపూర్ణ బిడలు దయచందేవా డాక్టర్లు తన మీరు పరమ వైద్యుడు దేవాని గాయంలో స్వస్థత బిడలకు దయచందేవా రక్త ప్రోక్షణ దేవా మీరు ఆత్మకార్యం జరిగించి ఆవిడని తాకి స్వస్థ పచ్చిఘనతమయం మీరు పొందుకుంటాండి లావణ ముట్టండి తన ఆరోగ్యం మంచి ఆర్యం సేవలు ముద్రించి ఇంకా అభిషేకించి వాడుకున్నయన ప్రతి ఔషధాన్ని మయంలో తీర్చి ప్రతి పాపాలను క్షమించి ఆ కుటుంబం అంతా రక్షించుకోండి ఘనతమయ్య మీరు పొందుకొని తండ్రి నీకు తండ్రి పరిశుద్ధ ఆత్మ నీకు వందనైనా ఇంకో బ్రదరి కూడా ముట్టం దేవాదరి తోడే నుండి ప్రతి విషయంలో వారికి సహాయించం దేవ నామానికి మహిమ తెచ్చుకోండి సుప్రభ ప్రతి కుటుంబానికి జ్ఞాపం తీసుకుని దేవా ఎస్ఐ మరి ఈ ప్రాధాన్యని ఎందర జీవితాలు అన్యాయం మాకైతే ఈ శక్తి ఇచ్చిన దేవా రక్షణ ఆనందంగా మాకు మరలా పుట్టించడం దేవా నీకు వందనలైనా ప్రతి ఒక్క అంశం విజయం మాకు తెచ్చిందేవా ఇంకా అంశం కూడా నెరవేర్చదేవా మరి రవి బ్రదర్ను ముట్టని తండ్రి ఉందేవా మీరే సహాయం దేవా నవసరం అక్కలని తీర్చునైనా దేవానికి స్థుతి ఘనత మహిమ మీ మానికి మహిమ కలవా ముఖ్యంగా విత్త వాక్యం మేము సిలవచాట్లను మరుగుపరచుకోవాలి దేవసుప్రభ మరి ఏ టైం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు తండ్రి మరి మేము త్వరగా వచ్చుచున్నాము మీరు సిద్ధమాని వాక్యం ధర మరి బ్రదర్ ధర మాత్రం మీరు మాట్లాడదే వైసుప్రభ మరి వాక్యం మేము ముద్రించుకోలేదు వాక్యం మేము తలంపులలో మాహూహలల్లో దేవాది ముద్రించుకోవాలి దేవ భయభక్తుల జీవితం మాకు దయచేయం దేవ సుప్రభానికి వందనైనా సిద్ధపడి మేము ఉండాలి దేవ సుప్రభానికి వందల మమ్మల్ని దేవా ఇక్కడ మేము తప్పిపోయిన తిరిగి మమ్మల్ని పట్టుకోండి సుప్రభానికి వందలైన సుప్రభ తప్పిపోయే గొర్రె గురించి మీరు ఇలా దేవా తిరిగి మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవ సుప్రభానికి మరి ఇక్కడ స్కాయన ప్రతి కుటుంబాన్ని దీవించు ఆశీర్వదించుతండి సుప్రభ వాళ్ళ అవసరం తీర్చు దేవ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని తండ్రి దేవా మీరు తప్పు ఉంటే క్షమించునకి మహిమ తెచ్చుకుని ముఖ్యంగా మా కుటుంబం ప్రార్థిస్తున్న దేవా మా కుటుంబం అంతా రక్షణకి నడవాలేవా నబులందరినీ రక్షణ సేవలను ముద్రించుకుందే వాళ్ళు అవసరం వాళ్ళ అక్కలని తీర్చునైనా నీ భయభక్తి వాళ్ళకు దయచేందేవా నిన్ను పోలివని నడవలేవా ఇస్తున్నావు నిన్ను పోలివని నడవాలా ఎవరేం బట్టి మేము అతిశయించదేవా నిన్ను బట్టి మేము అతిశయించలేవా నా భర్త మనసు మార్చిన ఆయన ఆయన రక్షణ ఆనందం మరలా ఆయనకు పుట్టించుదేవా మార మనసు రక్షణ దయచేందేవా వాళ్ళ పాపాలని క్షమించుదేవాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్క ఔసధిని మహిళ తీర్చి ఘనత మహిమని నామానికి కలాలదేవానికి ఘనత మహిమని నామానికి ముఖ్యంగా నా తలంపులన్నీ కొట్టి తలంపులు నాకు దయ ఇచ్చిందేవా నా ప్రతి పాపం క్షమించుదేవా నాలో ప్రతి ఒక్క ఆయస్కరం మీరు తీసుకుని రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించు దేవా ఈ సుప్రభానికి వందనైనా తప్పుంటే క్షమించు మన్నించు తండ్రి నీకు వందల దేవ నమ్ముటా నీవు వెళ్తే సమస్తము వారికి సమస్తూ సాధ్యమను దేవ సుప్రభానికి వందనలనైనా దేవా అందుచేత ప్రార్థన చేసిన అడుగుచున్న వాటి మీరు పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడే మీ చెప్పుతున్న వాగ్దానం కూడా అందరి పట్ల మా కుటుంబాన్ని నెరవేర్చుతండి మరి దేవుడు తన ఐశ్వర్యాన్ని చెప్పున క్రీస్యస్ మహిమలో మీ ప్రతి ఔసతని మహిమలో తీసిన వాక్యం కూడా సెలవిస్తుంది ఆ వాక్యం కూడా అందరి మా పట్ల నెరవేర్చుతండి సుప్రభానికి వందనైనా మరొంటరైన వెయ్యి మందిగాను ఎన్నిక లేని వల్ల బలమైన జనంగా చేస్తు వాక్యం తర్వాత ప్రతి ఒక్కటి మాట్లాడుతుంది ప్రతి పాపాలు క్షమించు వాళ్ళు ప్రతి ఒక్కరం మహిమ కలగలదేవా ఇంకా అనేకలకి గ్రూప్ లో వచ్చేలా సహాయించేవాభా బయబ మాకు దైత్యమని ప్రతి పాపాలను క్షమించమని ఘనత మహిమని నామానికి కలగమని ఏసునామ తండ్రి ఆమె ప్రేజలైనా బలపర్ తండ్రి ప్రభావ వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేయండి అనేకల జీవితాలలో అద్భుతాలు చేకూర్చండి నేను సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించలేక సహాయపడండి పెళ్లిని ముట్టి స్వస్థపరచండి సర్జరీ లేకుండా కాపాడండి అదే కాగ స్వస్థపరచండి ఆరోగ్యం బలపరచండి అవి నేను అవిశ్వాసపు బంధించండి ప్రతి ఒక్కరి జీవితాల్లో ముఖ్యంగా తండ్రి సంపూర్ణంగా మీ అందుకు విశ్వాసం కలిగి జీవించలేము నడిపించమని ప్రార్థిస్తున్నాం శ్రమ కాలంలో మేము ఉంటుండగా ప్రతిదీ తను మేము ఓ ప్రభుత్వ తప్పించుకోవాలా మీ కొరకు జీవించాలా అటువంటి కృప భాగ్యాన్ని మాకు రాత్రి మొక్క నిద్ర తెచ్చేసి వేహకులు వేసి ప్రశ్నించాలన్నా సహాయపడమని ఏసుక్రీస్తు పరుశుధనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడేండును గాక ఆమెన్ అలలియా ప్రేజులాడందరికి